భ్రమయక ఉండేదే పరమార్థము నెమకితేనన్నిటాను నివేవుండుదువు వసుదలో పురుషుల వనితల రూపులు వెస మాయయంత్రపు వెరబొమ్మలు ముసరి ఉండుకి మోహించే మోహములు అసురుసురయ్యే ఇంద్రియావేశములు తగిన తమలో చక్కదనాలు వయసులు పగటు రక్త మాంసాల పరిపూర్ణులు జిగి ఇందుకుగా పుట్టే చిత్తవికారములు నిగుడుచు బయలువన్న అట్టి ఊరులు లలిమీరి అన్యోన్య విలాసములు భోగములు వలవని ముయులులేని వానజల్లు ఎలమి శ్రీవేంకటేశీ దాసులకు తెలిపి బ్రహ్మానందము తెరముగాని